అనుబంధం యాభై ఆరో కీర్తన ఈ జీవునకు నేది గడపలయునులేక ఇట్లున్నవాడు బహుదేహ కవచముల బహు బహుస్వతంత్రముల నాపద నొంది నాడు బహుకాలముల మింగి పరవశంబైనాడు హుయోని కోపములబడి వెడలినాడు పెక్కు బాసలు నేర్చి పెంపు మిగిలినవాడు పెక్కు నామముల చేంతలతో పెక్కు పురుషులతోట పెక్కులాగుల వెనక్కి బెండుబడినాడు ఉండనెన్నడు తనకు ఊరటెన్నడు లేక ఎండలకు నిడలకు ఎడతాకినాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయని అండ చేరదనను చునాశపడినాడు